ఇతను నాలుగు వందల ముప్పై ఇందిరణు తెచ్చిటునూించం పొద్ధా ధారుని మైరామను దండించి రాము తెచ్చిం నేరుపు మించిన అంజనీతనయా ఘోర నాగపాశముల కొట్టివేషి ఈతనిం కారుణ్యమంది నటి నాదేవతలకు నరసింహు గంభములు పానిపట్టి చూపినట్టిం ప్రహ్లాదు మనవుడైం కృష్ణ మహిమ విశ్వరూపు పూని బండినుంచుకున్నం కుటుబంట అర్జునం శ్రీవల్లభునకు అశేషకైంకర్యములం శ్రీవేంకటాద్రి శితీ కైవసమైన ఎట్టిం కార్తవీర్యార్జునుడా ఈ దేవుని నీవేళ ఇట్టి తెచ్చిం మాకు ఇయ్యరే